ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వచనాన్ని తమ అమృత వాతని ప్రసాదించవలసిందిగా శ్రీ తాళపాక హరినారాయణ స్వామి వారిని కోరుతుంది ఓం నమో భగవతే అన్నమాచార్య పరంపరాయ నమ నిత్యం తిరుమలలో స్వామి దగ్గర అన్నమాచార్య చేస్తు నేడు ఈ గోకులాష్టమి రోజున ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులు వేదిక నందించిన పెద్దవాళ్ళందరికీ నా నమస్కారాలు ఈరోజు ఒక శుభదినం భక్తి అంటే ఏమిటి మనం రామాయణం చెందినాము భారతం చెందినాము భాగవతం వింటూనే ఉంటున్నాము భాగవతంలో ఉండేటువంటి భక్తే రామాయణము భారతం భాగవతం పురాణాలు ఇతిహాసాలు ఇవన్నిట్లో ఉండేటువంటి భక్తి ఏంటి ఆ భక్తులు ఎంతమంది పునీతులయ్యారు ఒక భక్తి గురించి తెలుసుకునేదానికి భాగవతంలో ఎక్కడ చూసినా భక్తి జ్ఞానము వైరాగ్యమే మనకు తెలుస్తూ ఉంటుంది నాలుగు యుగాల్లో నానా అవతారాలు అయ్యేటటువంటి మహానుభావుడు ప్రపంచాన్ని అయ్యేటువంటి ఒక రాజు వెంకటేశ్వర స్వామి ఆయన అన్ని అవతారాల్లోనూ ఒక భక్తిని వైరాగ్యాన్ని జ్ఞానాన్ని ప్రసాదించి భక్తులు ఉండండి అని నేర్పించే విధంగా ఇన్ని యుగాల్లో ఇన్ని అవతారాలు వేసేటువంటి మహానుభావుడు గురించి మనం కృష్ణాష్టమి రోజు ఆ కృష్ణుని ఎదురుగా నిలుచుకొని ఒక భక్తులైనటువంటి అన్నమాచాలు ఏ విధంగా భక్తిని తెలియపరిచాడు ఆయన రామాయణం చదివాడా భారతం చదివాడా భాగవతం చదివాడా ఇతిహాసాలు పురాణాలు భాగ ప్రపంచాలు ఏం చదివి లేదా వెంకటేశ్వర స్వామినే చూసి ముప్పై రెండు వేల సంకీర్తన రాశాడా నాలుగు రకాలుగా ఆధ్యాత్మిక వైరాగ్యము జ్ఞానము శృంగారమని నాలుగు రకాలుగా రచించినటువంటి వ్యక్తి అన్నమాచారు ఎక్కువగా వారు రచించిన దీంట్లో భక్తి మనకు బోధపడుతూ ఉంటుంది ఎటువంటి భక్తి ఆయన సంకీర్తనలు వింటే చాలా లేదా స్వామినే చూస్తూ ఉంటే చాలా అన్న విధంగా కృష్ణుని మీద కూడా అన్నమాచారు కొన్ని సంకీర్తనలు రాశారు భక్తి అంటే భాగవతంలో భక్తి అనే ఒక తల్లికి ఇద్దరు పుత్రులు ఉంటారంట జ్ఞానము వైరాగ్యము భక్తి అనే తల్లి ముసిలిదైపోతుందంట నారదుడు వచ్చి ఏమ్మా నీ ముసిలిదనంతో మేము చూడాల్సి వస్తాం నీవు నీకుండేటువంటి యవనం అంతా ఏమైందంటే నాలుగు యుగాల్లో నన్ను భక్తితో ఉన్నప్పుడు చూశారు ఈ కలియుగంలో భక్తి కరువైంది స్వామి అందుకే నా యవనమంతా పోయింది నా పుత్రు చూడు ఇంత వృద్ధాగ్యంలో ఉన్నారు వీళ్ళకి యవ్వనం ఎప్పుడు వస్తుంది అంటే వెంటనే మధురైకి వెళ్ళమ్మా అక్కడ కృష్ణ తత్వాన్ని బోధించేటువంటి మహానుభావుడు ఉన్నాడంటే వెంటనే మొదలైకి వెళ్ళి నా కృష్ణుని చూస్తానే భక్తికి యవ్వనం వచ్చిందండి సరే ప్రపంచంలో భక్తి ఇంకా ఉందా అంటే ఆ భక్తి అనే దాన్ని మనం వ్యాపారం చేస్తున్నాం వెంకటేశ్వర స్వామిని కొలుస్తాం ఆయన ఏదైనా చేయలేదంటే వెంటనే ఆయన ఏం చేయలేదని రామాలయం కడతాం ఈయన ఏమన్నా చేస్తారంటే వెంటనే శివాలయానికి వెళ్తాం ఈయన కూడా మనకి ఎవరు చేయలేదంటే భక్తి దినదినాధి కృంగిపోతుంది మరి ఆ భక్తి అనే వృద్ధాగ్రంలో ఎప్పుడు యవనం వస్తుంది అనమాచారులు కొన్ని సంకీర్తనలు భక్తి గురించి చాలా గొప్పగా రాస్తారు అన్నమాట ఈ రోజు కృష్ణాష్టమి గారు గురించి కాబట్టి భాగవతంలో భక్తులు ఎటువంటి విధంగా నేను సేవ చేసుకున్నారయ్యా అనేది ఒక సంకీర్తన రాశారు అన్ని మంత్రము ఆవహించను అన్ని మంత్రములో కుగలిగే వెంకటేషు మంత్రము అన్ని మంత్రము ఆ వచ్చినూ నారదు నారాయణ మంత్రము చె ప్రహో సింహ మంత్రము కోరి భీషణుడు చేకొని రామ మంత్రము వేరే నాకు గలిగే వేంకటేశు మంత్రము వేరే నాకు గలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములో ఆ వచ్చినూ రంగ గో వాసువ మంత్రము ద్రువడు చెయ్యే అంగవి కృష్ణ మంత్రము అరచునుడుంగిట విష్ణు మంత్రము ముగివే వేంగటమైనా గుణదే వేగతేషు మంత్రము అన్ని ఎందే గురే మంత్రములో బ్రహ్మ మంత్రము నన్నుగాలియపో నాకు గురుణీయ వంటి శ్రీ శ్రీ వెంకటేశ మంత్రము అన్ని మంత్రములో నాలుగు యుగాల్లో ఇంతమంది భక్తులను సృష్టించి భక్తి వైభాగ జ్ఞానం గురించి తెలిసి వచ్చావు నేను ఈ చుక్కతో ఈ జన్మలో నీ దగ్గర సంకీర్తన రాశాను జ్ఞానం అంటే ఏంటనే సన్నమాచాలు కొన్ని సంకేతం రాశారు కియే మౌనుడు ఎక్కడెక్కడ తిరగడి జీవుడు వెనుక ఎక్కడు తన ఏకటి జన్మ మీ ఈ మోయీ జీవ కడికి ఏను జీ ఉ మౌనయ జీ ఉడు ఎరికి ఏ మౌనయ జీ ఉడు ఎందరికీ కొడుకుగాడి జీవుడు వెనుక ఎందరికి తోగుట్టుడి జీవుడు ఎందరిని భ్రమయం చెడి జీవుడు ఎందరిని భ్రమయం చెడి జీవుడు దుఃఖం ఎందరిని గ్రామింపడి జీవుడు ఈ జీవుడు ఈ జీవుడు భక్తి వైరాగ్యం జ్ఞానం గురించి ఎన్నో సంకీర్తనం రాశాడు కానీ ఈరోజు కృష్ణాని శుభ సందర్భంలో ఒక భాగవతం గురించి భాగవతం తెలుగు ఆ అనే ఒక సంస్థను స్థాపించి దీనికి ముందుకు నడిపిస్తే తెలుగు వారికి పోత నరే భాగవతాన్ని ప్రతి ఒక్క భక్తునికి అందించాలనేసి ఒక సంస్థను తప్పించినటువంటి వ్యక్తి మన శ్రీనివాసరావు ఒక్కసారి మీరు అందరూ కరదాదించాలి చెప్తున్నాను ఇంకా తిరుమలలో ఉంటే కొంతమంది భక్తులు వచ్చారు తాళపాక స్వామి ఇక్కడే ఉందండి నటిపోతా ఉంది అందరూ కూర్చో ఉన్నారు చిన్న పక్కలకి చెప్పిస్తున్నారు ఆయన ఇరా తాళపాకస్వామి అన్నమాచార్య మనవడు అన్నారు వెంటనే పిల్లలు ఓహో నాగార్జున మనవడా అని అన్నాడు నన్ను చూసి నా మీద ప్రేమరా మీకు సాక్షాత్ అన్నమాచార్య మనవడైతే నాగేశ్వరం అనవుడు నాగార్జున మనవాడు అయిపోయినా నేను అంటే రామ్దాస్ ఎవరు అంటే నాగార్జున అన్నమాచార్యవరు అంటే సినిమాలో మనము ఆ పిల్లలని కూడా కొంత నేర్పించాడు రామ్ అనే ఒక భక్తుడు వారి కథని మన సినిమాలు తీశారు అంటే పిల్లలు ఈ మధ్య పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారు అంటే సినిమాలు చూపిస్తున్నారే కానీ దాంట్లో ఉండేటువంటి అర్థం అసలు రామదాస్ అంటే ఎవరు అన్నమయ్య అంటే ఎవరు త్యాగయ్య అంటే ఎవరు పురోందరదాస్ అంటే వీళ్ళు భక్తులు ఎవరు వీళ్ళ భక్తి గురించి సినిమాలు తీస్తున్నారు వీళ్ళు మీరు తెలుసుకునే దానికోసం ఇలా సినిమాలు మీకు అందరికీ చూపిస్తున్నారు ఒక సంస్థను స్థాపించి మనకు ఒక భక్తుల గురించి చూపిస్తున్నారే వాళ్ళకి మన ధన్యవాదాలు తెలియజేయాలన్నమాట అటువంటి వారిలో మన సినిమా నటులు ఇక్కడ ఇచ్చేసినటువంటి మీరు కూడా ఈరోజు కృష్ణాష్టమి సందర్భంలో అన్నమాచ కృష్ణుడు తేచి ఎనలేని కీర్తనలు రాశారన్నమాట చేమ పూవు కడియాల ూ తడియా తన చేరు మరువాన్ అంటే పాల్దీ కృష్ణుడికి పెరుగు కూడా పోసేస్తాను నేను పాల్నించవచ్చు కదా పెరుగు అదే మాదిరి వెంకటేశ్వర స్వామి ఏకాంశ కూర్చున్నప్పుడు నాకు ఇష్టమని చెప్పి కురంజరాగంలో ధనుర్మాసంలో భోగ శ్రీనివాస బదులు ఆ చిన్న కృష్ణుణ్ణి ఒక బిందె నింద వేణులతో ఆయనకి స్నానం చేపించి నూతన వస్త్రాలు ధరించి అలంకారం చేసి ఆయన సైన మండపంలో చేసి ఆ కృష్ణుని పనుకో పెడితే కృష్ణుని మీద కీర్తన పాడతామని ముగారే సుదము గిటి ము వీడు దీత నే మహిమల దేవగీ చూతుడు అంత నింత అరచేతి పాలిగము కొంత పాదే గం సునీ పాలి పద్రము కాతుల గరుడ పద్యబోజంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు చందల మాలో చిన్ని కృష్ణుడు ముద్దు గేజికే రూక్మికి రంగు మో విపగడ మితి గోపతనపుని గ్రాము గదియ మమ్ముగ కమలా చూడు గదియ మమ్ముగా కమలా చూడు ముందు మహిమలావీ పినభురము జీ శ్రీ వెంకటాద్రి ఇంద్రనీ వా జల నిజని దివ్యరాము బాలుని వాళ్ళ తిరిగి పద్మనా బూడు బాలుని వాళ్ళ ఈ రోజు మనం ఈ కృష్ణాష్టమి రోజున చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని అడుగుల్ని బయట నుంచి ఇంట్లో దాకా వేసుకుంటూ పోతాం ఎవరంటే భక్తితో ఈరోజు కృష్ణాష్టమి కృష్ణుడు మా ఇంటికి వస్తారు రా చిన్న చిన్న అడుగులతో జోగార్తూ మా ఇంటికి వస్తారు రా అనేసి అన్నమాచలో సంకీర్తంలో కృష్ణాష్టమి జరుపుకుంటున్నాడంటే ఇంట్లో వాళ్ళ తల్లి అడిగిందంట ఏం మా అడుగులన్నీ వేశావు ఎవరు వస్తారనేసి నేను వస్తున్నానని అడుగులు వేసాడు లేదు నాన్న ఈరోజు కృష్ణాష్టమి చిన్న కృష్ణుడు రాబోతున్నాడు రా యశోద కృష్ణుడు రాబోతున్నాడు రా అంటే వెంటనే అన్నమాచల్లో భగవంతుడి దగ్గర కూర్చొని చిన్ని శిశువు చిన్ని శిశు ఎన్నడూ చూడబొమ్మ శిశు చిన్ని శిశువు బాదాల పారాడు శిశు చిన్ని శిశు బలు పొట్ట మీద పారోడ నుడి తిన్న నూరెడల గేడి శ్రీ నే గ్రిపై చలగ నేడి దేవచ్చి శ్రీ నే గ్రిపై నిలచిప్పరిగలిపిన శిశువు చిన్ని శిశువు ఎన్నటూ చూడబొమ్మ చిన్ని శిశువు ఈ కీర్తనంతా భక్తి మీదే ఎక్కువగా రాత ఎందుకంటే ప్రజల్లో భక్తి అనేది చాలా క్రతువు అయిపోతుంది భక్తి రావాలి భక్తిలో నుంచి జ్ఞానం రావాలి జ్ఞానంలో నుంచి మోక్షాన్ని సంపాదిస్తే ఆ వెంకటేశ్వర స్వామి ప్రత్యేకంగా మన అంద ఉంటాడని చెప్పేస్తే అన్నమాచాలు చాలా సంకీర్తన రాస్తాడనమాట దేవుణ్ణి పొగుడుతూ రాసాడనమాట నిత్యం ఆరాధన కైంకర్యం జరుగుతుంది చెప్పి రాశాడు అయ్యా నువ్వు వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్నమాచాలు కూర్చొని ఉంటే అప్పుడే అన్నారు బ్రహ్మకళ్యాణ పాదము అనేసి ఆ సంకీర్తనలు ఎలా రాశారా అంటే అన్నమాచారు లోపలికి వెళ్తూ ఉన్నాడంట లోపలికి వెళ్తూ ఉంటే అరే అన్నమాచారులు వస్తున్నారు కాళ్ళపాక స్వామి రానిలే అని చెప్పి వెంకటేశ్వర స్వామి కింద కూర్చునేస్తాడంట అన్నమాచారు అదేంటి స్వామి కిందకు రే నీకేం తెలుసురా నువ్వు వస్తావు పోతావు కూర్చుంటావు లేస్తా తిరుగుతూనే ఉంటావు నీకేం కాలు నొప్పేదిరా ఉదయం నుంచి రాత్రి వరకు నేను ఉండాలి ఏ నాకు కాలు నొప్పేదా నేను కూర్చోకూడదా అంటాడు స్వామి అప్పుడు నాలుగు యుగాల్లో నానా అవతారాలు పాదాలు స్వామి కొన్ని వేల మంది భక్తులు కొలిచినటువంటి పాదాలు స్వామి బ్రహ్మదేవుడు తరించి నీ పాదాభిషేకం చేసినటువంటి పాదాలు కొలిచినటువంటి బ్రహ్మదేవుడు పాదాలు బ్రహ్మడికి నీ పాడికి పాదము ఇలా అన్నవాసంలో పాదాలంటే ఏంటి హస్తాలంటే ఏంటి తిరుగుడంటే ఏంటి నాగంటేంటి శిరమంటే ఏంటి శిఖరం అంటే ఏంటి ప్రతి ఒక్కడి వెంకటేశ్వర ఉద్దేశించి రామాయణం భారతం భాగవతం పురాణాలు ఇతిహాసాలు ప్రబంధాలు అన్నీ చదివి ఆయన సంకీర్తనం రాసినటువంటి వ్యక్తి ఈరోజు నాలుగు మాటలు నాలుగు పాటలు వెంకటేశ్వర గురించి కృష్ణుని గురించి ఆమె భద్రాలు చదివేటువంటి అవకాశం కల్పించినటువంటి మన శ్రీనివాసరావు తేరు ఇక్కడ వేదిక నేను పెద్ద వాళ్ళందరికీ ఆ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇంకా సంకీర్తనలు చాలా ఉన్నాయి వాడడానికి మనకు సమయం లేదు కాబట్టి ఆయనకి రెండు సంకీర్తనలు స్వామికి అన్నమార్చాలకు ఇష్టమైంది భక్తి మనకు ముఖ్యము ప్రతి దీంట్లోనూ ప్రతి భక్తులు చెప్పేది ఏంటంటే భక్తి భక్తిని మనం ప్రబోధన చేస్తే దాంట్లో నుంచి జ్ఞానం వస్తుంది జ్ఞానంలో నుంచి వైరాగ్యం పట్టింది అన్నమార్చలు రాసిన భక్తిలో నుంచి జ్ఞానం అందుకని అయితే ప్రజలకు భక్తులకు ఉపయోగించే విధంగా సరళంగా రచించినటువంటి సంకీర్తన అన్నమార్చారు ఆ సంకీర్తనల గురించే మనకు జ్ఞానము మోక్షం కలుగుతుంది అందుకని ప్రతి భాగవతంలో ఉండేటువంటి భక్తుల గురించి తెలుసుకుంటేనే చాలు అనమాట దాంట్లో ఉండేటువంటి భక్తులు అన్నమాక్ష వారో సంకీర్తనం రాస్తారు కదా అటువంటి సంకీర్తనం మనం ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రోజుకి నాలుగు సంకీర్తంలో ఉండేటువంటి భావన కానీ అర్థం కానీ తాత్పర్యం కానీ తెలుసుకున్నటువంటి ఇంతేనా అనిపించే విధంగా ఉంటుంది అనమాట మోక్షాన్ని సంపాదించిన కీర్తనులు ఎన్నో రతారు అనమాట భగవంతుడి ఇటువంటి వారు దేవుడు వేసేటువంటి ప్రశ్నలు ఎలా ఉంటాడంటే మనం మొయ్యలేనటువంటి బరువుగా ఉంటుంది దానికి సమాధానం మనం చెప్పలేము ఎవరు ఆ అజ్ఞానంలో ఉన్నావా ఇంత చిన్న ప్రశ్న కూడా సమాధానం అయ్యో చాలా బరువుగా ఉంది స్వామి ఆ ప్రశ్న అంటే దానికి సమాధానం చెప్పారనమాట గాలి కంటే తేలిగ్గా ఉంటుంది వారు వేసేటువంటి సమాధానం ఓహో ఇంత పెద్ద ప్రశ్నకు ఇంత చిన్న సమాధానం ఇది మనం చెప్పలేకపోయినామా అని అనవాచార్యంలో రచించినటువంటి సంకీర్తనం చూస్తే భక్తి జ్ఞానం మోక్షం వైరాగ్యం కలుగుతుంది వాళ్ళ సంకీర్తనలు ఆ భాగవతాన్ని ప్రతి ఒక్కరూ వెబ్సైట్లో పెడుతున్నారు దానికి తాత్పర్యము ఆ పద్యాలని ప్రతి ఒక్కరూ రోజుకొక్క పద్యం నేర్చుకొని ఒక్కొక్క సంకీర్తనం నేర్చుకుంటే జ్ఞానం అంటే ఏంటి వైరాగ్యం అంటే ఏంటి మోక్షం అంటే ఏంటి భక్తి అంటే ఏంటి స్వామి అంటే ఏంటి భగవంతుని అంటే ఏంటి ప్రతి ఒక్కరిని మనం తెలుసుకుంటామని ఇప్పుడు మీరు విని కొంచానికి కొంచెమైనా భక్తిలో మార్గంలో మీరు అందరూ నడుస్తారని నమో భగవతి వాసుదేవ ఆయన సద్గురు అన్నమాచార్య పరంపర